నా మనస్సు ఉన్నదే శోక సముద్రములందు మునిగిపోయినటువంటి తెలియకుండా బాధపడుతున్నానయ్య స్వామి అంటే వ్యాసమహర్షియమంటాడు నమ్మరాజున గురు రాజులందుని బల్లి అతడు పెద్ద పాపడే పలువురు రాజులందుని పెన్న పాపడయ్యా నీ కొడుకు వాడు చిన్నవాడా బాలుడా ఎంత మంది రాజులను నరికి పడగొచ్చాడయ్యా భూమి మీద అట్టి వాడు బాలుడేగా అయ్యాడు అలుగులు సేగా అభియాతులు అభియాలు వాళ్ళందరినీ పట్టుకు నడుగుతూ ఉంటే మరి చట్టూరు నరక్క పూలతో పూజిస్తారటయ్యా కలుగుతులే విపత్శిలకార్య నాయులు సాగులెంత వెంతలే గరుడో గర్చి దానవ కోటలు సాగుదూడమే అక్కడు దాని కోసం కొనకయి నీవు పని పరిలేదు ఆ దేవదానవులంతా తో ఉండగా ఇందులో వింత ఏమున్నది ధనుడవుని వెప్పదు సొన నడలుటెంపల ఎప్పటికేది ఆ దైవ విధితము దాని తక్కువ దానికి ఎవరికి సాక్ష్యపడదయ్యాంగ తనకు నీ ఓడి తయ్య కనుడున్నాడే ఇలా వదలి ఇలాగము వంద కుంద్రాణ దక్షణము సేయూ తలుపో మృత్యు అని వాక్యమే తాప సము స్వామిలో మహారాజులంతా జగత్తునంతా తల్లకి చేసినారు గాని ఏ ఈ మృత్యువు ఉన్నదే దీన్ని ఎవరు తప్పించుకోలేకపోయినారయ్యా ఈ మృత్యువు ఉన్న మృత్యువు యొక్క పూర్వం ఈ మృత్యు విషయాన్ని ఆవర్తూ కూడా విని ఆ కంపరుణ్ని యొక్క రాదు తన యొక్క పుట్టశోకాన్ని పోగొట్టుకున్నాడయ నారదమహైతి వల్ల విని గరుగ జీవితాన్ని కూడా వినవలసిందే ఏమిటి అంటే జగత్తులో పుట్టడమే కాదు కావటం లేదట కొంతకాలం ఆ బ్రహ్మ సృష్టిలో సృష్టి సృష్టించుకుంటూ పోతున్నాడు తప్ప కావటం లేదు అపారంగా పెరిగిపోయిందట ఆ జనం పోయే వరకు ఆ భూమి భరించలేక ఆ బ్రహ్మదేవుల దగ్గరకు పోయి స్వామి ఎంత కాలం అని భరించేటట్టు ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉన్నారు తప్ప లేదా నాకు నేను ఎంత కాలం ఇలా మోసేది అని చెప్పి చెప్పు చెప్పుకున్నదాన్ని మొరబెట్టుకున్నది నేను భరించలేను సమాసనం అంటే ఆ కోపంతో కోపం కలిగినటువంటి వాడై ఆ చూచాయట ఈ యొక్క జగత్విక చూచే వరకు ఒక మహాగ్ఞి ఆ కోపం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 అంటే అలా ఒక్కసారిగా నాశనం చేసే ప్రయోజనము లేదు మా క్రమంగా వాళ్ళు తగ్గే బాగా ఉండును కానీ ఒక్కసారిగా నాశనం అయిపోతే ప్రయోజనం ఏమి లేది అంటూ ఉండగానే సర్వేశ్వర సంకల్పం ఆ కొమ్మడి శరీరం నుండి దూకిందట నౌల్ అనైనటువంటి యొక్క శరీరం కలిగినటువంటి ఆ ఒక దూకింది యోజనం ఆ ఎత్తు దూకి వెళ్ళిపోతూ ఉన్నదట వెళ్ళిపోతూ ఉంటే కేక వచ్చాటో మృత్యువా మృత్యువా మృత్యువా అని కేక వచ్చాయట కాకవేత్త భగవత్ సంకల్పం ఈ ప్రకారంగా ఈ సమయం నుండి నీవు పుట్టావు అంటే ఇది కేవలం భగవాను యొక్క సంకల్పం సమా నీవు ఈ సంహరించు ఈ జగత్తులో ఉన్నటువంటి యొక్క ప్రాణికోటినంతా కూడా వరుసగా సంహరిస్తూ ఉండవలసింది దాని కొరకై నీవు పుట్టావు అని చెప్పాయట బ్రహ్మదేవుడు చెబితే ఏడ్చిందిట ఆమె ఏడ్చి నా వల్ల కాదు బాబు ఆ పని చేయటానికి ఎందువల్ల అంటే చచ్చిన తరువాత బంధువులు మిత్రులు కొడుకులు గోడళ్ళు కలిసి ఏడుస్తూ ఉంటారు ఆ ఎక్కడే వెళ్లేను కనుక ఏం చేయలేను ఆ పని అంటే నీకు తప్పదు ఏడుస్తూ ఉంటే ఆ ఏడ్చే సమయము కంటి నుండి పడినటువంటి యొక్క నీళ్లన్నీ అలా దోషులతో ఆయన బ్రహ్మదేవుడు పట్టి నువ్వు దక్కబడిన లేదు ఇది భగవాన్ అడ్డుసుమా నీకు సంహరించక తప్పదు అయితే ఈ నీళ్లు ఉన్నాయే ఈ కన్నీటి బొట్లు అవి అన్నిటి వ్యాధులుగా పరిణమించి జగత్తులో ముందు అవి పోతాయి అవి పోయి పట్టుకుంటాయి మానవుల్ పట్టుబడి అవి పిప్పి చేస్తాయి తరువాత సంహరించు నిన్న అనుకోరు నీవు చంపావని అనుకోరు ఏమనుకుంటారు ఫలాంటి భోగంతో తెచ్చిపోయాడు అని అనుకుంటా కాబట్టి నీ మీద ఉండదు కనుక ఇవో ఇవన్నీ రోగములుగా వదులుతూ ఉన్నాను తనకు నీవు సంహరించవలసిందేని చెప్పి ఆమెను ఒప్పించి పంపించాడు సమా అది మొదలుకొని సంహరిస్తూ ఉన్నదామె ఈ జగత్తులో ఎవరి ఎవరి కర్మానుగుణంగా ప్రారంభం చేయగానే ఏదో ఒక ఆ వ్యాధిగా వచ్చేది పట్టేది అతను సంహరించుకొని ఎత్తుకుపోయేది అలా క్రమంగా వరుసగా ఒక్కసారి తాగకుండా ఒక్కసారి శూన్యం కాకుండా అలా వరుసగా ూసు మృత్యుదేవత ఇది మృత్యుదేవి అంట మృత్యుదేవత ప్రభావం కుసుమ అని చెప్పాడు ఆ నారద మహర్షి అకంపనకు ఆ కుమారుడు పోతే ఏడుస్తూ అనేక మంది రాజులందరినీ కూడా నరికి చచ్చిపోయాడు వాడు కుమారుడు తరువాత తాను వాళ్ళ మీద పొందాడు కాని ఆ ఇంత పని చేసిన సహాయం చేసిన కుమారుడు పోయి ఉండి ఆ నారద మహర్షి ఆయన స్నేహితుడట ఆయన వచ్చి ఈ యొక్క మృత్యు ప్రభావాన్ని అవతూ కూడా చెప్పి దుఃఖపడవద్ద ఇది సహజ లోకానికి సావకుండా ఉండేవాడు ఎవడు లేడు కాకపోతే నాలుగు రోజులు వెనక ముందు అంటే తప్ప శాశ్వతంగా ఈ లోకముందు ఉండేవాడు ఎవడు లేడు ఆ మృత్యు కూడా చెప్పాడు నారద మహాసయమికే తాగున గు తరువాత సుంజయుడనేటువంటి యొక్క రాదు నాడే ఆయన స్నేహితుడట ఆ నాదు ఏం కావాల వరం అని అడిగాడు అడిగితే స్వామి నాకు సంతానం లేదు నాకు కుమారుడు ఇవ్వాలి మీరు ఆ కుమారుడు కూడా వాడి యొక్క శరీరం అంతా కూడా మరమూర్తులని బంగారుమయంగా ఉండాలి బంగారుమయంగా ఉండాలి వాడి యొక్క మరము బంగారమే వాడి మూత్రము బంగారమే వాడి యొక్క ఉమ్మి బంగారమే అలా ఉండాలి అలాంటి కుమారుడి ఇవ్వంది అని అడిగా సరే లేరా అలాగే ఇచ్చాను అంటే పుచ్చాడు పిల్లవాడు వాడికి సువర్ణ టీవి అని పేరు పెట్టాడు వాడు బయలు కూర్చున్నా బంగారమే ఆ మొత్తం విసర్జించిన బంగారమే ఉమ్మి వేసిన చెమట వచ్చిన ఏ మలం వచ్చినప్పటికీ బంగారం ఏంటట ఆ కారణం చేత అపారమైన బంగారం అంతా వాడికి ఆ మహత్తరంగా అది చూచారట దొంగలం చూచి వీటి కడుపులో నుండి వచ్చేవన్నీ బంగారంగా వస్తూ ఉన్నాయి ఎంత బంగారం ఉన్నదో ఏమిటో అసలు వీడి లోపల అని అర్ధరాత్రి సమయం నుండి వాడిని పొట్టుకుపోయారు దొంగలు పొట్టుకుపోయి అరంగిల్లోకి తీసుకుపోయి పగలజీ చీల్చారు పిల్లవాడిని పగల చీల్చి చూస్తే బంగారం లేదు ఆడ బూడిద లేదు ఏవీ లేదు అది వరప్రభావం చేత వచ్చింది కాని లోపల ఎంత బంగారం ఉంటుంది అక్కడి నుండి పారవయించిపోయారు వాళ్ళకేం ఉపయోగపడలేదు చూస్తే సువర్ణశీవి లేడు కొడుగు లేడు ఏమైపోయాడా అని చూస్తే అరణ్యంలో పారవహించాడు పగల్జీ ఆ శవాన్ని తెచ్చుకొని ఆ మహత్తరమైనటువంటి అతను దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు వాడు ఏడ్చే సమయంలో మళ్ళీ వచ్చాడు నారదుడు ఐదుగురా ఏడుస్తావు అయ్యా ఇలా అయిపోయాడు మీరిచ్చినటువంటి కుమారుడు చచ్చిపోయాడు సుమా అయితే మరి వాడి మరమూర్తములు కూడా బంగారం కావాలని చెప్పి నువ్వు కోరకం తప్పు కాదు అసలు దాని మూలకంగానే వాడికి ప్రాప్తించింది చావు లేకపోతే ఇచ్చుకోవాడు కాదు బంగారం ఉంది అంటే ఆ ఇప్పుడు అంతే ఆ ప్రాణఘాతకం అన్నాడు నారద మహర్షి ప్రాణం తీసేది రానుక నువ్వు కోరటమే తప్పు దానివల్ల వచ్చింది సుమా అయితే ఏమంటావు ఏమనేది చచ్చిపోయాడు నీ కొడుకు తావటం ఏంటిదా జగత్తులో ఎంతమంది తావరా ఎంత మంది చచ్చిపోతూ ఉన్నారు నీ కొడుకు తావటమిటి అందులో గొప్పదరు వేమును కదా అని ఆ షోడశ మహారాజుల చరిత్ర యావత్తు చెప్పాయటైన చాలా ప్రముఖ భవ్య సాధనంబులు కనకమయ్యవ్య సమృద్ధి సకల జనులు మెత్తములు తీసి నటి మరుతు బినుండోడ మహారాజుల యొక్క చరిత్ర ఉన్నాడు అంటే షక్రవర్తులు ఆరుగురేవు చక్రవర్తులు మహారాజులేమో పదహారు మంది ఆ పదహారు మందిలో మృతుడు నాడు బరుణ్ మహారాజు ఆయన సంవత్తుడు ఉపదృష్ట గంగా యజ్ఞం చేయబూని ఆయట యజ్ఞం చేయబూనితే ఆ యజ్ఞములు జయించేవాడు ఎవరు లేడు జగత్తులో బృహస్పతి ఒకడు జయించగలడు అక్కడకు పోయాడు సగ్గలోకానికి పోయి ఆ దేవేంద్రుని బృహస్పతిని ఆలోచించాడు ఆలోచించి మరి యజ్ఞం నీవు తప్ప ఆ జగత్తులో ఇంకా చేయించేవారు ఎవరు లేదే మరి చేయించాలన్నాయా చేయవాలనే సంకల్పం కలిగింది అంటే సాదేలే అలాగే వస్తాడు ఫలానప్పుడు లగ్న నిర్ణయం అని చెప్పి అంత నిర్ణయం చేశారు చేసి పంపించగా ఆ హిమాలయ ప్రాంతమునందు ఆ యొక్క వస్తు సంభాలు నీటి తెచ్చినటువంటి మహారాజు యజ్ఞం చేయాలని సంకల్పంతో ఇక సమీపిస్తూ ఉన్నది సమీపిస్తూ ఉంటే కబురు చేశారు అప్పుడు ఇక రెండు మూడు రోజుల్లో ఉన్నది యజ్ఞం ఏది ముహూర్తం అతి సమయముందు కబురు చేశారు ఆ దేవ దేవేంద్రుడు బృహస్పతి దురాలోచన చేసి వీటి యజ్ఞం జరగొట్టాలి మనం కాబట్టి మాకు రావటానికి తీరిగి లేదు ఇక్కడ దేవేంద్రుడే ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు కనుక బృహస్పతి రావటానికి వీలు అని కబురు చేశారు కబురు పోయాడు అక్కడ చక్కగలో కరిగిపోయి ఆ ఈ చేశారు నన్ను లేనిపోయి జగత్తంతా ప్రకటించాను వచ్చినంత ఆరుకుడి నీరిచ్చాను ఆ అంతా తయారు చేసుకున్న తరువాత ఇలా నన్ను మోసగించారు మీకు ప్రయోజనం ఏమిటి అంటే ప్రయోజనం లేదు పాడు లేదు మాకొకటి పని వచ్చింది ఆ కారణం చేత మేము రావటానికి వీల్లేడు దేవి చాలాపడి దుఃఖపడుతూ తిరిగి వస్తూ భూలోకారి తిరిగి వస్తున్నాడు చేసేది ఏమన్నది తిరిగి వస్తుంటే నాలుదేతులు పడ్డాడు జగత్తులో ఉన్న కాతిపుల హరి ఆయనే ఆ నారదుడే ఎదురుబడి ఏమిటా మరుస్తూ ఏడుస్తూ వస్తున్నావేమిటి ఏమిటే స్వామి ఇలా చేసి చేశారు ఆ యొక్క దేవేంద్రుడును బృహస్పతి దురాలోచన చేసి నన్ను ఇలా భంగపెట్టారు సుమాడు చేయించేవాడు లేవు జగత్తుడు ఆ యజ్ఞం అంటే ఉన్నాడు చేయించేవాడు లేకపోలేదు కానీ ఈ యొక్క బృహస్పతి తమ్ముడు సంవత్సరైన ఉన్నాడు కాశీలో ఈ అన్నం మీద పోరాడి పోయి తపస్సు చేస్తూ ఉన్నాడు అక్కడ వాణ్ణి పట్టుకున్నావు అంటే ఈ పరిపూర్తి అయిపోతుంది ఈ బృహస్పతి రాకపోయినా బాధలేదు బృహస్పతి రాకపోయినా బాధ లేదు పట్టుకోవాలి కానీ పట్టుకోవటం చాలా దుర్ఘటన వాడిని ఎందువల్ల అంటే మహాకోపి నీవు ఓక పోసుకొని కూర్చో గుంటుకుని గుంటలో కూర్చో అందరూ దాటి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ సంవత్తుడు నాడే వాడు దాటడు ఈ యువక నుంచి ఎవడరా ఇక్కడ ఈ యువక పోసింది అని చెప్పి వెనక్కితాడు వాడు సంవత్తుడు అదే గుర్తు నీకు వాడి కాళ్ళ మీద పడు కాళ్ళ మీద వస్తాడు వచ్చాడు అంటే మాత్రం ఈ బృహస్పతి ఏమి చేయలేడు దేవేంద్రుడు ఏమి చేయలేడు నీ యజ్ఞం కానీ నీకు ఎవరు చెప్పారు రా ఈ ఉపాయం అని అడుగుతాడు ఎవరు చెప్పారు రా ఈ ఉపాయం అని అడుగుతాడు వాడు అడిగినప్పుడు నారద మహర్షి చెప్పి అగ్నిలోతుకి చచ్చాడని చెప్పు లేకపోతే నాకిస్తాడు షాపు అగ్నిలోతుకి చచ్చాడు నాకు చెప్పి అని చెప్పి చెప్పబోయ్యా అది మర్చిపోయే ఉన్నా మర్చిపోయి నాకు ఇంత ఉపకారం చేసి నేను ఎలా మర్చిపోతాను అనే అలాగే పోసి కూర్చుంటే అంతా వెళ్ళిపోతూ ఉన్నారు సంవత్సడు వచ్చాయట వచ్చి అవడరాఖ పోసింది అని వెనక దిగాడు వెంటబడ్డాడు వెంటబడితే పారుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఆర అరంగంలోకి పోయిన తర్వాత అక్కడ పోనాడు పోయి పాదముల మీద పడి ఏడు ఏమిటా ఏమిటి ఆ కాళ్ళ మీద పడి అంటే ఆ మృతునే యొక్క నాదులు సువాధిని ఇలా చేశారు దేవేంద్రుడు బృహస్పతి ఇద్దరూ కలిసి దురాలోచన చేసిన పంగ పెట్టారు తనకు తమ రావాలయ్యం చేయించారు వస్తా గాని మరి నా నీవు వాడు దేవేంద్రుడు అదే సంతం కొనుతాడు కరగొట్టాలండి అట్టి సమయంలో కనుక నీవేమైనా పెద్దపడ్డావు అంటే నేను పాస్పంచేసి వస్తాను నీవు నా చేతుల్లోనే దానికి దృఢపడితే వస్తావు అయ్యా ఏం రండి తమరు ఎలా చెబుతాలో అంటుకుంటాను కదా అంటే తీసుకొచ్చి ఆరంభం చేశాడు యజ్ఞం ఆరంభమైంది తెలిసింది దేవేంద్రుడికి బృహస్పతి బృహస్పతి పోయి దేవేంద్రుడికి మనం చేసిన పన్నాగంలో ఉరికే పోయిందయ్యా మన ఆలోచనతో వ్యర్థమైపోయింది మా తమ్ముడు వచ్చాడు వాడు చేయించగలడు మనం ఊరికే చేద్దమే తప్ప ఆగేదేవి లేదు యజ్ఞం చేసేస్తాడు వాడు అంటే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 అవసరం లేకపోతే వాడు ఎవరో తెలుసు ఆ దేవేంద్రుడు దేవేంద్రుడు సుమా పిండి చేసే వచ్చాయుధం అంటే సంవత్తుని వెంట చూసా ఆ బరుతు ఏం భయంగా ఉందా ఏమన్నా పంటలు పిండి చేసే వచ్చాయుధం కాదు వాడు ముప్పది దేవతలతో వచ్చినా నీకేమి భయం లేదనే ఉండగా ఆ కనుక ఏది టంకవద్దు సుమా ఆ కొండలు పిండి చేసినా సరే ఏం చేసినా సరే నేను మాట నాకు అవసరం దా పో చెప్పవయ్యా పోయి చెప్పాడు అయ్యా ఒప్పుకోలేదు సుమా అంటే ఆ మేఘములు వెళ్ళాయి ఆ ప్రళయకాల మేఘములు వెళ్ళాడు చదిస్త పట్టేసి నల్లగా పట్టినవి ఎప్పుడు కనీ విని ఎదుగునటువంటి మేఘములు పట్టినవి దాన్ని చూచి ఆట సంవత్తుడు తన యొక్క మంత బలం చేత వాటిని వర్షించకుండా ప్రతిబంధించేశాడు ఉన్న పట్టిని ఏదప్ప బిందువు పట్టల్లా ఆగిపోయి భూమి మీద చినుగు పట్టడానికి సాధ్యపట్టల్లా బంధించేశాడు తరువాత మహాధ్వరితో వస్తున్న వచ్చేయుధం వదిలేడు దేవేంద్రుడు వదిలితే ధరి పెట్టుకుంటూ వస్తుంది చచ్చే చచ్చే అయిపోయింది అయిపోయింది సభలో అందరినీ నరిగిపోతుంది సుమా అని లేచింది జనం అంతా కూడా ఈ వరుణ్ మహారాజు గడగడ గడగడ గడగడవతూ ఉన్నాడు కూర్చో అట సంవత్సరం ఉన్నాడు రే మరుస్తూ ఏ భయపడవద్దు సుమా భయపడ్డావు అంటే మాత్రం నేనే తగ్గిపోతాను జాగ్రత్త అలాగే కూర్చున్నాడు బాగా దగ్గరికి రాంకారం చేశా అట ఆ హంకారంతో ఆగిపోయింది అది యావత్తు పూర్తి చేసి యజ్ఞములంతా కూడా పూర్తి చేసి ఆ యజ్ఞములందు అనేక విధములైనటువంటి యొక్క శృక్కులు శ్రోములు ఆ పరికరములు యావత్తు కూడా బంగారు మైగురిగా చేశాడటారాజు అన్ని వస్తువులు అన్ని బంగారువే ఇంకొక దాంతో చేయాల అన్ని బంగారు చేయించాడట చేయించి అలా మహత్తరమైనటువంటి యజ్ఞముని అవత్తు కూడా పూర్తి చేసి సంవత్సరం ప్రతిష్టగా పూర్తి చేసి యజ్ఞాంతమున పంచిపెట్టేశాయట ఆ బంగారు వస్తువులన్నీ కూడా ఆ యాచికులకు పంచిపెట్టగా బ్రాహ్మణులంతా కూడా మోదు పోయగలిగినంత వరకు తీసుకొని మిగిలినవన్నీ కూడా ఆధ్వర్య మీద పార ఎవరు వస్తువు పోతే వారి దేశం ఆగి సొమ్ము అలా చేశాడు వరుణ్ మహారాజు అటువంటి వాడు ఉన్నాడయ్యా ఇప్పుడు లేడు ంగల ముల పరమ నెత్త అస్తమేత ముఖములైనహ్మణ భక్తి కలిగినటువంటి వాడై సమస్తమైనటువంటి యొక్క యాచకులందరినీ కూడా ఆ తాను చేసినటువంటి యొక్క వ్రతములు చేత ఆ పజ్జన్యుడు నాడే దేవేంద్రుడు సంతోషించి ఏ టవసరం బంగారు వాన గురిసేవాడట బంగారు వాన దేవేంద్రుడు బంగారు వాన ఆ సుహేత సుహోత్రుని పట్టణం మీద బంగారు వానగురవగా ఆ కప్పలు బంగారు కప్పలు బంగారు పేతలు ఆ బంగారు గువ్వ ఈ ఉంటాయి చేపలు ఇవి యావత్తు కూడా బంగారు మయములుగా పడేవి ఆ పట్టణం అంతా కూడా ఆ వాటిని ఆ యాజములందరికీ కూడా పంచిపెట్టేవాడు సుమ ఆ సుహోద్రుడు అనేక యాజముల గుర్యాముల అశ్వమేధ యావత్తు కూడా చేశాడు అలా ప్రతి సంవత్సరం దేవేంద్రుడు బంగారు అని గాంధ్యాధికుల కూడా పంచి పెట్టడం అలా చేసి ఆ పురుషాంగి మహాఖ్యాతిగా నాడు సుమా సుహోత్రుడు మహారాజు ఏడి ఆయన ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడయా కమల సుమందమయములకు పశువులు కోట్లు గణనా తీలు మహీశ్వరావులకు మిచ్చి చేసే కృతువులెన్యేరియు అంగుడతడు నన్ను గతుడుగాడులే అంగుడు నాడే అంగుడనే మహారాజు అనేక వేల ఏడుగులో గో ఆ అదే మేలుగా అతి కొర్రములు ఆ కోట్ల కొలది గోగులు అజాబితములున్నాయే కొలు మేకలు కోట్ల కొలదిగా దా బ్రాహ్మణులకు దానమిచ్చి అనేక యజ్ఞములు చేసినాడు సుమా ఆ అంగుడనే మహారాజు ఆయన కూడా వెళ్ళిపోయినాడుగా శాశ్వతమైన చెవీరుమున పొందలేడు సుమా యేతుతి వలయందు కీడాకతుల తన రథముచెరెంపారాతుల దంగ వినియునందు కవిభవ మార్జిందుతో ప్రజల దర్పం పరికరమ పుణ్య కర్మమున గుమెచ్చి గావవ మన తన కंठ యథనము పాలార్చుటగ అత్మనేతమున జంహ విపంత శస్త జనకిన ముగలా పికాత వించి తాదకముల రుషిథారలలిక్యం భవత్తుగాదియతవేత్తు గోవులన్నకొలవిగాదు ఆ శివి చక్రవర్తి ఉన్నాడు ఆయన ఏడు దీవుల ఎందు తన యొక్క రథం అప్రతిహతంగా తిరిగిందట ఎక్కడ అడ్డు లేదు చచ్చు లేడు ఆ శివి చక్రవర్తికి ఆయన ఆ ఈ ప్రజల దగ్గర నుండి వసూలు చేసినటువంటి పన్ను అనేది ఏమి నవ్వకుండా వాళ్లే బాధపడకుండా ప్రకారంగా పరిపాలన చేశాడు పన్ను వసూలు చేసే దానికి మెచ్చి అక్షయధనము పాలక్షుడ సగంగా ఆ పాలాక్షుడు నా సాంభుద్ధివాడు అక్షయధనం ఇచ్చాట తరుకునేటువంటి యొక్క ధనము దాని చేత అనేక యజ్ఞువులు యాగము చేసి ఆ బహుకాలం రాజ్యపరి పాలన చేసి జగత్తు పగడి యొక్క శివుచక్ర వస్తున్నాడే ఆయన కూడా లేటయ్యామచంద్రస్వామి వారు ఆజ్ఞ చేత పద్నాలుగు సంవత్సరములవాసం చేసి ఎవరు చేయనటువంటి యొక్క పని సముద్రం మీద సేతువు కట్టి వారందరి చేత రాక్షసులందరినీ సంహరింపజేసి రాముని త్రిలోక రాముని సంహరించిన భగవత్వరూపి నూరు నూరేసి ఏనుగులు ఏదుగునకుములు వేలేదు పాటి బోధిలోచ్చి భగీరథులున్నవాడే మూడు వేల సంవత్సరములు తపస్సు తన పితృదేవతలందరినీ స్వగలోకానికి పంపటానికి ఆకాశ గంగాన వినిదింపి నింపి తన యొక్క పెద్దలందరినీ స్వర్గలు చేశాడు వీరథుడు తరువాత యజ్ఞం చేసి వేయివేల రథములు వేయి వేల రథములు ఆ వరుసగా పెట్టాక వేయి వేలు ఆ రథములకు కన్య అలంకరింపబడినటువంటి అక్కడ కన్య తరువాత రథానికి నూరు మతావరములు నూరు ఏనుగులు ఒక్కొక్క రథానికి నూరు ఏనుగులు ఒక్కొక్క ఏనుక్కి వేయ సావులు ఒక్కొక్క ఏనుక్కి వేయలు గుర్రములు గుర్రములకు వేయసిలు ఎలా పెట్టాయట ఆ లెక్క అందరు ఎన్నయ్యింది కూడా ఆప్కారంగా చేసి ఆ వేయు వేల రథములు ఈ మొత్తం రథం అంతా దానం ఈ మొత్తం అంతా అలా ఇచ్చాడు ఈ పాటలు నైవింపంగులూప దివ్యములు దింప నిందుని అన్నముల దృప్తి చేసి మెప్పించి నిందు విశ్వాడు యొక్క గంధర్వులంతా ఎప్పుడు సభలో ఆటలు ఆడి పాటలు పాడుతూ ఉండగా ఆ అప్సర కాంతలు దేవకాంతలు నృత్యములు చేస్తూ ఉండగా మహావైభవంతో పరిపాలన చేసినాడు సుమాంగడు ఆ మహావైభవంగా నూరు అశ్వమేధములు చేసినాడు ఆఖరులో దేవెండు వెప్పించినాడు సుమాంగ ఆఖరులో నోర వాసు ఆ గుర్రమును కోరగా దేవేందుడు అతనికి ఇచ్చి వచ్చినాడు దిలీక పాలు సజ్జనములతడు పన్నెండు వత్సముల ప్రాయమై రాక్ష సంప్రాప్తికి నేతించి అత్తమయమునకు నట్టు కొలు మేరైన మహాక్షేత్రి కన్న పర్వతముల ఆర్జనముల నటి రాజదూయూ నాడి దేవేంద్రుడే దేవేంద్రుడు తన యొక్క బొటలు రేలు గుడికాడట మాన్ అంటే నన్ను పానం చేయవలసింది నా వేలు చేయవలసింది అని చెప్పి తప్పగా అది ఆ చీపుతూ ఉంటే అమృతం వచ్చిందట దాంట్లో కూడా ఆ వ్రేలులో కూడా దాని చేత ఆ వృద్ధిపంది పన్నెండు సంవత్సరములకు రాజ్య పరిపాలనకు వచ్చాడు ఆ మాన్ తాత వచ్చి అనేక యజ్ఞ ఆగు లావత్తూ చేసి దాంట్లో యజ్ఞముల ఆయన పోసినటువంటి యొక్క అన్నపు రాసులు పర్వతములుగా ఆ ఆ నేను ఉన్నదే జీవనదులుగా ప్రవహించింది ఆ ప్రకారంగా ఆ యజ్ఞములు ఎవరూ కూడా చేసి జగత్తు పరిపాలించాడు మాంధా తాచ మహీపతి కృతయుగ భూతో గత అన్నాడు ఆ మాంధాతో ఉన్నాడే కృతయుగానికి మొత్తానికి పదిహేడు లక్షల సంవత్సరముల పరిమాణం కలిగిన యుగాదికి ఎవరూ కూడా ఆ అలంకార భూతుడట అట్టి మాంధాతో కూడా విడిపోయాడయ ఇక్కడ లేడు ఇప్పుడు పరించి ూసురులకు నకి భూములకు అర్థాల యూలను దనకరి ఏమి ఎందుకు బుగిచ్చే తనయందు గనియమా మొదలు దేవతలు రాక్షసులు యుద్ధం చేసే సమయములందు దేవతలకు సహాయంగా పోయి రాక్షసులందరినీ సంహరించినాడు అనేక యక్తుములు యాగములు చేసినాడు ఆ శుక్రాచార్యులకు అల్లుడ్య చాలా మహత్తరమైనటువంటి కార్యములు చేసి చాలా కాలం పరిపాలించినాడు సుమానే వెళ్ళిపోయినాడు సుమాంగా నడికిన నడు నడు నడిచి వారల భయం వేడిన నందన కృపకాచి పాయసమ్ములు నపూకములు మోదకములు లో వంటకములువశనం చేసి కృపగా వారు ఉపాయపడి అభయము ఎడగా వారిని అందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసి పాయసములు అపూపములు మోదకములు ఆ పాయసములు అపూపముల అపచ్చులు మోదకములు రోజుగాగల వంటకములను తీసులకు ప్రీతి చేసి అనేక విధములైనటువంటి పిండి వంటలతో భోజనములు పెట్టి యజ్ఞముల పోషించిక్షణీ అంబరీసు ఒక్కొక్క వెలతికి ఎవడవాడు శశిబిందుడు ఆ శశిబిందుక మహా రాదు లక్ష మంది వేల సంఖ్య కాదు లక్ష ఒక్క లక్షట భార్యలు ప్రజలుగా పది కోట్లుగా మోస్తుల ఒక్కొక్కరు ఎందు పదివేల మంది కొడుకులు ఒక్కొక్క భార్యకు పదివేల మంది కొడుకులట ఎంత ఉన్నారు మరి పది కోతుల కుమూర్తులగాంచే ఆ పది కోట్ల మంది కుమారుంచిమారులంతా మహాపురుషులములు చేయంగా నిర్మల శిందు శిబిందుడు నాడి అలా కుమారు సత్ప్రవర్తన కలిగి ఎన్ని ఆకుములు చేయగా తాను కూడా చేసి మహత్తరమైనటువంటి యొక్క కీర్తిపుండా శశిబిందుడిని యొక్క మహారాజు అటువంటి వాడు కూడా శాశ్వతమైన అహింసయునము శమము వరముగా కో ఆ సమా అగ్ని ఆరాధించి ఈ అగ్నిహోత్రుడు ప్రత్యక్షంగాగా ఆ ఇంద్రియ జయము సమస్తమైన సద్గుణములు నాకు కావల్ అని కోరికా వేసాడట అరుగు యజ్ఞం చేయటానికి బంగారు అరుగు వేశాడట ఎంత యాదాని యొక్క విస్తీర్ణము అంటే ముప్పై ఆరు వెడల్పట తన పేరు ఆ ప్రకారంగా యజ్ఞం చేసి ఆరుగు మీద యజ్ఞ అంతమునందు అనుగంతా నడికి దానమిచ్చినాడు తరువాత తన పేరు చేత గయా అనేటటువంటి యొక్క క్షేత్రాన్ని నెలకొల్పి ఆ సర్వేశ్వరుని యొక్క పాదమును పెట్టి ఎక్కడా ఆ గయా క్షేత్రాన్ని నిర్మించాడు సుమా అక్షయవటాన్ని అటువంటి యొక్క గయుడు కూడా వెళ్ళిపోయినాడు సంక్షదేవుడు ఆ విష్ణుపాన్ని విష్ణుపాతాట వ్యక్తి దీని ఎందు పెండ ప్రదానం చేసినట్లయితే ఆ పితృదేవతలకు కూడా ఉత్తమ లోకములు అని చెప్పి తపస్సు చేతనే దాన్ని కౌటుతం చేసి వెళ్ళిపోయాడు సుమ ఆ గయుడు అందువలన అనేక మంది కుమారులు కావాలని మరి కోరేరు ఎందుకయ్య అంటే లోకంలో ఎవడైనా పోయి ఒకడైనా గయాష్టాగం చేస్తాడేమో అని వాడుతూ ఉంటారట మూడింటి చేతనే పొత్తత్వం అన్నాడు కుమారుడు అంటే తలకాయ పైన వచ్చేవాడు కాదు కుమారుడు ఎవడయా కుమారుడు అంటే దేవతో వాక్య కథనూ ప్ర ఆ మూడు కాజ్యములు చేతగాని కొడుగాట ఎలాగు అంటే జీవతో వాక్యకరణాలు తండ్రి బ్రతికి ఉండగా ఎలా చెబితే ఎలా నడుచుకోవటం ఒకటి ఒకప్పుడు కూడా భిన్నంగా మాట్లాడకూడదు ఎలా చెబితే ఆ ప్రకారంగా నడుచుకోవటం ఒకటి వాక్య ప్రత్యబ్దం పూరి దరువాత ప్రతి సంవత్సరము అతజ్జనం రోజున అనేక మందికి అన్నదానం చేయడం అసలు తద్దిమే పెట్టడం మానేశారు కదా ఖర్చు ఉంటా అన్నారు అనవసరంగా ఖర్చు పెట్టడం ఖర్చు సంగతి అలా ఉంచి తన యొక్క ఆస్తి నావత్తు కూడా తన కొరక ఈ శరీరమునంతా కూడా ఏ పెట్టినటువంటి యొక్క తల్లిదండ్రులను సంవత్సరానికి ఒక్క రోజునైనా తలంచుకోకూడదా ఏ తర్జనము అని చెప్పి గుర్తు చేసుకొని తర్జన అంటే అదే గుర్తు చేసుకోకూడదా మానవుడు కనుక ఆ అలా ప్రతి సంవత్సరము కూడా ఆ తజ్జనం పెట్టి భోజనం పెట్టడం ఒకటి రెండు గయాకరణాత్ మూడవది గయకు పోయి సాధకరణ అక్కడ పిండూ పాదం మీద పిండ ప్రదానం చేయటం ఈ మూడు చేత త్రిప్రయా ఈ మూడింటి చేత కొడుకు తమా లేకపోతే కొడుకువాడు వాడుకు లక్షాగతులకు పాటించే అలగి నన్న ముట వంట వాళ్ళు ఇరవై వేల మంది వంట చేసేవాళ్ళు రాత్రింబ వాళ్ళు పగలు రాత్రి భేదం లేదు ఇరవై వేల మందికి ఒకటే పని అట వంటి పెట్టడమే పని ఆ అదులో పరిణా పాచకులట ఆరుతేరిన వంట వాళ్ళు అటాత చాతాతని రకం కాదు ఆ అలాంటి యొక్క వేల మంది పాచికులు వండి పెడుతూ ఉండగా రాత్రింబవాళ్ళు శత్త గవాలం పని చేశాడు ఆయన ఐదు వందల గోవులు నడిచాడు యజ్ఞములు ఆ గవాలం పనిచేసిన వాడు ఆయనే ఎందువల్ల అంటే గోవులు నరకూడదు మిగిలినటువంటి యొక్క గొర్రెలు మేకలు ఇలాంటి వాటిని నరకవచ్చు గాని యజ్ఞములుందు గోవును నరగటానికి లేదు గోవు నడిగితే దాని యొక్క రోములు ఎంత ఉన్నదో అంత మంచికి అన్నదానం చేయాలి ఆ గోవు యొక్క రోగ సంఖ్య ఉన్నది అంతమందికి అన్నదానం చేస్తేనే దాన్ని ముట్టుకోవాలి కనుక ఐదు వందల గోవులు నరికాయట గవాలంబంలో ఆ అందులో నన్ను నరుకు నన్ను నరుకు నన్ను గోవులన్నీ కూడా ఎందుకయ్యా అంటే ఉత్తమగా తీవటానికై అందులో తగిన తరువాత ఉత్తమ స్వర్గలోక్యమే కనుక దాని కొనకై వచ్చి నన్ను నరకవలసింది అని వచ్చింది హేట ఆ గోవులన్నీ కూడా అలా నరిచి ఆ చేశాడు ఆ రంజుదేవుడు సప్తయాగము తరుత్సవం కొనియాడవ్యాత్తు దేవుడు పునకు వలస లోకాంతరం ప్రకారంగా సప్తయాగం చేసినాడు సుమాంగ పన్నెండు సంవత్సరములు కేరు చేసినాడు యాజ్ఞము ఆదువెం దేవంతి దేవుడు కూడా వెళ్లిపోయినాడ సర్వశేన యక్ష సత్తజయంబులనేటి గలెత్తనయకియాడి కట్టుకు విడుతున కన్నాతముమన దమ్యం పగా సర్వదమన నామమిడియ నమ్ముని పదం పరిరహాలక్్య పదతుడై కాళిndt తటమునల్దు భయీ రథీతి రభాగంబున సవస్తపి సవీకుంబున వాట్మేధరాజ సూయాది వివిదార్థములనచియే కనుక నిమ్మి విప్నాడే చంద్రుని యద్దు కుమారుడు బాల్యములందు అరణ్యములో ఉన్నటువంటి యొక్క పెద్ద పురులు సింహములు ఏనుగులు వాటిని అన్నిటినీ తీసుకొని వచ్చి ఆ కన్వాశ్రమంలో బారులు బారులుగా కట్టి పాటి మేరేకి ఎక్కి తిరుగుతూ ఉంటే అడిగిపోయేవాళ్ళట ఆ ఋషులంతా కూడా ఏమిడా అయి పిల్లవాడు ఆ ఇంత చిన్న వయసులో అది ఏదైనా మారు ఆ ఎదురు ఒక ఉద్దేశం వాడట గాని ఏనుగులు గాని దాంతో ఆ పెద్ద అరుపు అరిచి పడుకునేదట దెబ్బ వెంటనే ఆ సర్వధమనుడని ఆ ఆ జంతు జాలములంతా కూడా అలా దమించిన కారణం చేత సర్వధమరుడు అని వినిచ్చారు మహర్షులంత చేసి రాజ్యములకు వచ్చినటువంటి వాడై ఆ కాయుడు యమునదీ తీరములు గంగా నదీ తీరములు సరస్వతి నదీ తీరములో అదేములైనటువంటి యొక్క యజ్ఞములు యావత్తు కూడా చేశాడు మహత్తరములైనటువంటి యొక్క యజ్ఞములు చేసి తన యొక్క పేరు చేత భరతఖండము అని చెప్పి మొత్తానికి కూడా తన పేరు ప్రసిద్ధి చేసి చేసుకోమతి మనిషి యోషులను రక్తములు బిదికించి జగంపు పోషించి పృథుడు శేషనా చెప్పనే సకల బ్రహ్మ సమితికి ఈ భూమి ఆపత్తు కూడా ఎత్తు దక్కులు ఎత్తుదక్కులుగా సమానంగా లేదు ఓ చోటేమో తాళిత్తుంది ఓ చోటేమో తాడులోచనదట అలా ఉంటే తన యొక్క రథగమనం ఉన్నదే రసం తిరగటానికి వీలుదా లేకపోతే మరమ్మ జయించాయట ఈ ఖండ వత్తు కూడా భ్రతఖండం అంతా ఏదైనా మేరకుంటే ఒక ఆగ్రంలో తీ లేక చూస్తున్నాం మనం దాన్ని సరి చేసుకోవాలంటే సాధ్యపట్టా కానీ అఖండ భూమండలం అంతా మరమ్మ జయించాయట ఆ చేయించి తన పేర పృథివీ అనే పేరు వచ్చింది భూమికి పృథి చెట్ల వచ్చి సరి చేశాడు గురుక పృథివీ అనేటటువంటి యొక్క పేరు నిలిపినటువంటి వాడై ఆహా అరేక ఎక్తిములు చేసి ఆ ఎక్తిములు ఎందు ఆ బ్రాహ్మణులు అయినటువంటి వారికి ఆ పారులైన ధర కూడా ఇచ్చి ఈ భూమి ఉన్నది ఆ ఒక సమయములో ఈ పంటలు లేకుండా పోయింది పంటలు లేకుండా పోతే నేను చత్తు అని చెప్పి పృషి చక్రవర్తి ధరస్సు తీసుకున్నాడు తీసుకుంటే గోరూపములు హరించి పారిపోయింది భూమి వెంటబడి దాన్ని పట్టుకొని ఆ దేవతలందరినీ కూడా పిలిచి అప్పుడు పిండా సమస్తమైన ఓషధు లేవత్తు కూడా పిండి లోకమునికి క్షావం లేకుండా కరువు లేకుండా అలా చేశాడు చక్రవర్తి అటువంటి యొక్క చక్రవర్తి కూడా వెళ్ళిపోయాడయ్యాంగతుడై బ్రహ్మేషం ముడు పరితోష విభ్రాంతి కలిగినే నితుకలేడూ పరశురాముడు నాడే బ్రహ్మ విద్వేషము పాటించో ఆ కార్తవీయనుడు బ్రహ్మద్వేషం కలిగినటువంటి వాడైం చేత జగత్తులో ఉన్నటువంటి రాజులనందని ఇరు యొక్క సారి తన గంట గొడ్డలి చేత నరికి ఆ రక్తమునంతా ఆ ఐదు మొడుగులుగా ప్రవహింపజేసి రాజరక్తము దాని చేత పిదులే తర్పణ్యాడు ఆ రాజుల్ నంది ఇరవై యొక్క సారి దిగా జగత్ కావచ్చు తిరిగి రాజు అన్న అన్నవాడిని ఎలా నరికాడు దశరథుడు ఆ జనకుడు బదులైనటువంటి వారు పరశురాముడు వస్తూ ఉన్నాడు అనే వరకు గాజులు గడుక్కొని చీర కట్టుకు కూర్చునేవాళ్ళట పరశురాముడు వస్తూ ఉన్నాడు అనే వరకు ఆ అంటే చూచి మీ మొహాలు తగలయ్యా అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళటా బ్రతికారుసు మా వాళ్ళు ఆ లేకపోతే రాజు అంటే మాత్రం ఎక బ్రతికిపోయేది లేదు ఆ ప్రకారంగా ఆ జగత్తులో ఉన్నటువంటి యొక్క రాజులందరినీ కూడా నరికి ఈ భూమియావత్తు యావత్తు కూడా తన వశం చేసుకొని రాజులందరినీ నరికిన తరువాత ఇంకా ఎవరికి ఆ భూమి తనదే ఆ భూమి యావత్తు కూడా కాశ్యపు కశ్యపులకిచ్చా దారం కష్టపులకిచ్చి కాశ్యమిన పేరు భూమికి చేసి అనేక యక్తి ఆకములు కూడా చేసి ఆ తనకు ఏమీ మిగుల్చుకోకుండా అంతా కూడా పంచి పెట్టి వెళ్ళిపోయాడు ఆ పరశురాముడు ఆయన కూడా లీడయ్యా ఇప్పుడు చెప్ప నేర్పడగా పండవా షోడచ మహారాజులు వీళ్ళు ఎంత పని చేసినటువంటి వాడు కూడా ఉండలేదయ్యా అంతా కాలగతిలో చచ్చి వెళ్ళిపోయారు స్వర్లోకానికి వెళ్ళారు నీ కొడుకు పోయాడంటే అవే నీ కొడుకు పోకుండా వాళ్ళలో ఎన్నో ఉంతయ్యా నీ కొడుకు మరి వాళ్ళంతా పోగాలింటి నా కొడుకు పోయాడు నా కొడుకు పోయాడు అని ఏడుస్తామిషయ్యా తనకి చాలా అజ్ఞానము అని చెప్పి ఆ సృంజీవుకి చెప్పాడు నారద మహర్షి ఇయ నీ చెప్పినా మాట్లాడటం లేదట పలకటం లేదట పలకపోతే పలకవే మాట్లాడే అయ్యా ఏమున్నది చెప్తున్నారుగా విషయం విషయం చెబుతూ ఉన్నారు కదా అంటే వారిని నుగా నేను చెప్పిందంతా కూడా గాలిగిపోయినట్టుగా ఉంది సుమా ఆ ఇంతకీ ఆ కుమార్ని ఎందున్నటువంటి వ్యామోహం నీకు పోలేదు సరే వాడు బ్రతికేటట్టుగా చేస్తూ ఉన్నాయి ఇక నీకు లేకపోతే పోదు ఆ యొక్క ఆ దుఃఖము అని ఆ సువర్ణి మృతుకుగాక అన్న ఆయట అదే వరకు బ్రతికాయట కొడుకు అప్పుడు ఆనందపడ్డా సృంజీవుడు ఆ ప్రకారంగా ఆ యొక్క నారదులు వారు నాడే కోడశ మహారాజుల చరిత్ర సున్యులు చెప్పాడయ్యా అని ధర్మరాజుని చెప్పాడు వ్యాసమహర్షి అయితే మరి ఆ సువర్ణశ్చీవిని బ్రతికించాడు నారదులు ఆ మరి మీరు బ్రతికించకూడదా అని అంటాడేమోనని అలా బ్రతికించడానికి వీల్లేదయ్యా వాడు బాలుడు ఆ అదృత వివాహుడు వివాహం కాలేదు యజ్ఞయాగములు చేయలేడు ఆ కారణం చేత వాణ్ణి బ్రతికించాడు నాలుగు కానీ నీ కొడుకు వివాహం అయిపోయింది పెరిగాడు పెద్దవాడయ్యాడు అనే యజ్ఞము యాగములు అన్ని అన్ని అయిపోయినై అనేక మంది కూడా నరికి నడభూమి బలిచ్చాడు కనుక అటువంటి యొక్క దివ్య పురుషుడు నాడే ఉత్తమ గదికి వెళ్ళిపోవటమే వాడిని బ్రతికించడానికి మాత్రం ఎవరికి సాక్ష్యపడదు కాబట్టి నీవు మాత్రం ఆ దుఃఖపడవద్దు సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వ్యాసమహర్షి సంజయర్జునుడు నాడే సంసప్తకుల్ని ఏమి చేసినాడు కుమారుడు పడిపోయిన సంగతి ఎవరు చెప్పినారు సుమ అర్జునులకు అని అంటే సంజయుడు ఏమంటాడు రహించక శల పతి సుడు దేవుడు ఉండినటువంటి అరణ్యమున్న కదా అగ్నిహోత్రుడే ప్రకారంగా సహించును ఆ సంసప్తకులందరినీ కూడా అలా దగించినాడు సుమార్జునుడు ప్రకారంగాకులతో యుద్ధం చేసి సాయంకాల సమయంలో వెనక్కు తిరిగినాడు అర్జునుడు వెనక్కు తిరిగి ఆ శ్రీకృష్ణ స్వామి వారిని చూచి స్వామి చాలా ఉత్పాదములు గోచరిస్తూ అశుభ శుకుణములు ఆ ఈ శగుణ య ఫలం ఏమో నా యొక్క మనస్సంతా కలవల పడిపోతున్నది కేవలవచ్చు రాదు తమ్ములు సుగులు సుగులు తిప్పుడెంగా గురుడు ఉన్నాడే దోణాచార్యులు సామాన్యుడుగా ఆ ధర్మరాజుని పట్టిస్తాను అని ఆ యొక్క దుర్యోధను మాట ఇచ్చిన కారణం చేత ఏమి చేసినాడో ఈ రోజున నాకు చాలా బాధగా ఉన్నది అంటే ధర్మరాజు ఆ ఇంకా ఏదైనా జరిగితే జరగవచ్చును ారాయణులకి ఆ చూస్తే అన్ని పాడు పడ్డట్టుగా ఉన్న ఈ శిబిరములన్నీ కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి విలాసం గానీ సంగీతం గాని ఏది వినిపి అది చూచి అర్జునుడు ఆ శ్రీకృష్ణ స్వామి వారితో మన సైన్యం ఉన్నదే సేనా సేనలో ఉన్నటువంటి మనుష్యులు నాకు ఎదురు వచ్చే నా ముఖం వంక తోడకుండా తలలో ఉంచుకుని పోతూ ఉన్నారు సుమా ఎక్కడా ఏ విధమైనటువంటి సందడి లేదు దీన్నంతా తొడగ తమ్మర అదో భీముడు నగురుడు సహదేవుడో భూ ఈ రోజున అయిపోయినట్టుగా తోస్తూ ఉన్నది నాకు ఆలదు ముఖము తోడని అభిమన్యుడేలకు ఎదురు రాడు నాకు నెత్తి వార్త చెవులు తోకు నొక్కొచ్చే వ్యక్తి కల చిన్న భంగి తెచ్చుకొన తడంగ మనము ఆలదు ముఖము వికసించిన తామర వంటి ముఖంతో అభిమన్యుడు నాడే నాకు ఎదురు వచ్చేవాడు అటువంటి యొక్క ఎదురు రాలేదు సుమా ఎత్తి మాట వినవలసి వచ్చునో ఎయి రోజులంగా అని అడిగి బంధుమిత్రులను తాను తత్పదే శను బంధువులతో రాజులతో కూడా కలిసి సమరించి ఉన్నటువంటి యొక్క దగ్గరకు పోయి ఆ కృష్ణార్జునులు తొట్టుపడిన కులు కొలువులోరిగిపోయి నాలుగు వైపులా పారూచిన్నదే కంఠధ్వని రాజ్య రాసిపోతూ ఉండగా ఏమంటాడు రాజాయుడున పద్మ వ్యూహం ఈ యొక్క సభలో అభిమన్యుడు నాకు కనిపించడలే గురుడు దోణాచార్యులు పక్క వ్యూహం పంగలేదు కదా అందులోకి ఎవరు ప్రవేశించేవారు లేదు నీవు ప్రవేశించమని అభిమన్యుని మీరు పంపలేదు కదా వాడు వెనకాన్ని కుంకి పాపం పోది మీకు సరపంచొక్కునొచ్చి ృందం చేతడు చుట్టుముట్టి వాడికి తెలుసు గానీ తిరిగి వచ్చే సంగతి తెలియదు వినలేదు కనుక మీరు అలా పంపినగా లోపలికి పోయి ఆ కురు వీరులంతా చుట్టు ముట్టగా అక్కడ పడిపోలేదు గదంగ అని మరియు నవే తప్పుడు పరమించిందం ఆలోచించి అనే అనేక విధములుగా దుఃఖించుతూ ఆ తమరాదు యొక్క ముఖం దూచి భీముడు లేడా దగ్గర ఆ పార్సతుడు నాడే ఆ తడు లేడా మహారాజు నాడే ఆయన పోయినాడు సాక్ష్యకి రాక తక్కి సాక్షికి యుద్ధములోకి రాలేదా ఏమి మచ్చనాథుడ పోయను మచ్చనాథుడు నాడే విలాగుడేమైపోయినాడు ఈ వేళ జైన నీకులంగా వీరంతా ఏమైపోయినారు కానీ వీరందరూ కూడా ఉండి ఆ సుభద్ర సూచి ఉన్నాడే అభిమన్యుని రక్షించలేకపోయినారాంగా నించి సంమకించి పోదుకోది కౌరవ సైనికుల సింహనాదములు విండినప్పుడు ఎలింగి నేను యుద్ధం చేసేటప్పుడు ఈ కౌరవులు చేసిన సింహనాదములు నాకు వినిపించినవి అతి సమయమునందు మీరంతా సింహనాదములు చేసి ఆనందపడవలసినటువంటి సమయము కాదు సుమా ఈ అభిమన్యు నుంచి ఇచ్చి గాను క్రిష్టార్జన్లు ముగి ఎక్కడికి పోయినా బ్రతుక నీయరు కనుక మీరంతా ఏడవలసిన కాలమే కానీ సంతోషించవలసిన కాలం కాదు సుమారి కేక పెట్టినాడు ఆ కేక నాకు వినిపించింది మరియు కొడుకు విధములు కుమారుని తలంచుతూ దక్క పడుతున్నటువంటి అర్జునుని తన చేతులతో పదివి పట్టుకొని గోవిందుడకు నటిని ఒక అర్జునా దాన్ని తెలిసినటువంటి యొక్క నీవు కూడా ఇలా దుఃఖపడవచ్చునట ఆ రాగకిన్య ఎందుకు ఎందుకు వాడు అర్జును వాడు వాళ్ళు చంపేశారు చంపేస్తే ఆ సాయంకాలం చెప్పాడు జీవుడు రావంతుడు చచ్చిపోయాడయా అంటే చాలా దుఃఖపడ్డా అర్జునుడు పడి ఎక్కడో పడి ఉంది చూటం పద అని సాధమేసుకుని వెళ్ళారు వెళ్తే రెండు ఖాండములుగా తల ఒక ప్రక్క శరీరం ఒక ప్రక్క పడి ఉన్నదట చూచి ఆ సరస్వత్తి ఇటువంటి యొక్క మహాఘోరములన్నీ కూడా జరిగిపోవునని మహాపురుషుడైనటువంటి యొక్క ధమ్మురాజు శాంతి శాంతి శాంతి అని ఎంత కొట్టుకున్నప్పటికీ మన తెలుసు మా ఆ దుర్యోధనుడు ఆ కారు చేతి ఇలాంటి యొక్క బాధలన్నీ కూడా కలగవలసి వస్తూ ఉన్నాయి ఇవన్నీ అనుభవించవలసి వచ్చింది అని దుఃఖిస్తూ ఉన్నాడట ఆ అర్జనుడు దుఃఖిస్తూ ఉంటే ఒక నవ్వు నవ్వాడట శ్రీకృష్ణ స్వామివారు నవ్వాడట నవ్వితే ఏమని నవ్వు ఆయన ఏడుస్తుంటే ఈ నవ్వుతు ఏమని అంటే నేను చెప్పినటువంటి బోధ ఆ పదు ఎనిమిది అధ్యాయుల యొక్క గీత భగవద్గీత అంతా అదంతా ఏమైపోయిందయ్యా మళ్ళీ మాముల్లోకి మనసులోకి వచ్చావు ఏడుస్తున్నావు ఏమిటి అది ఆ ఒక్క నవ్వు నవ్వాయట నవ్వా తెలుసుకున్నాడు తెలుసుకుని స్వామి ఏడవను పని కథం పని ఆ ఎక దుఃఖపడను పని అయిట ఆ అలాగే ఆ చాలా బాధ కలిగిందట ఆ అర్జును నువ్వు నీ దువంతి నీవారు నేర్చుకోవాలే ఆ నీవు దుఃఖపడుతూ ఉంటే ఏ ఇంకా దుఃఖపడుతూ ఉన్నారు అందరినీ చేరలతో చిత్త మాటలు ఆడుమని నాన్న కనుక వీరిని రుచి తగిన మాటలు ఆడవలసింది నీవు వారోధోశన్న కన్నీరు కను కొన్న నెల వారును అతని మారు పలుకును దేని తోడును అని చెందిని ఆయన ఖ్గ చిక్కనని ఈ చిక్కన సోమరాజి యొక్క వెన తండ్రిపోదు మొదవ సిద్ధి ఆస్థానంలో ఆయన సైన్యాధిపతి సైన్యాధిపతి అయితే ఆ శత్రురాజు ఎత్తాడట పైన ఎత్తినప్పుడు సైన్యులన్నింటినీ కూడా నడుముకుంటూ యుద్ధానికి పోయాడు పోతే వాళ్ళ పైచయ్యిగా ఉంది సైన్యం హెచ్చుగా ఉన్నది వీళ్ళ సైన్యం తక్కువగా లాభం లేదా ఇప్పుడని చెప్పి వెనక్కి తిరిగి పారిపోయించాడు పారిపోయి ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే వాళ్ళందరూ నేను నరికి వచ్చావా అని అడిగారట తల్లిని పెళ్ళ ఆ నరకలేదు వాళ్ళ సైన్యం ఎక్కువగా ఉన్నది గెలిచేటట్టుగా లేదు అందువల్ల నేను తప్పించుకొచ్చాను లేకపోతే తావటమైన అందులోకి పోయి పారిపోయిచ్చా నీవు సరేలే అని ఆ స్నానం చేయటానికై నీళ్ళు తోడిందట భార్య తోడి ఒక నొలగ మాంచం అడ్డం పెట్టింది దాని మీద ఒక గొడ్డేసింది స్నానం చేయటాన్ని వేసి అక్కడ పసుపు ముద్దలు పెట్టింది స్నానం చేయి అంటే చూచా చూచి ఏమిటి ఆడవాళ్ళకి పెట్టి పెట్టావు ఆడవాళ్ళకి పెట్టినట్టు పెట్టావు ఏమిటి అంటే పగర్కు వెళ్ళతో నగలేది నువ్వు మనం పునా ఎక్కులే ముగ్గురాడు ఆదీ ఒక పేటికి జలక మాట వచ్చిన చోట ఏమిటి ఆడవాళ్ళకు పెట్టినట్టు పెట్టావంట నువ్వు మగవాడిగా మగరకు వెన్నెలతో నగరే నిన్ను మగత నాయకులెందు ఆ శత్రువులకు పారిపోయిలా వచ్చావు అంటే అపౌరుషం కలిగినటువంటి యొక్క నాయకులు నాది వాళ్ళంత నవరతయా నిన్ను ముగ్గురాడువాదమైతి మీ ఇది వరకు మేమిద్దరమే నీ తల్లి నేను ఇప్పుడు ముగ్గురు నీతో కూడా మాట వచ్చిన చోట కాబట్టి చై స్నానం ఆడదాని కాక మగవాడి ఒకటయా అనదట వరే వరే వరే వరే ఎంత వరకు వచ్చింది మన ఆ ఎంత చెరిగైపోయి పోతుందా అనుకున్నాట ఆ సరే స్నానం చేసి భోజనానికి వచ్చావట విధిపోయిన పాలు పోస్తుందట తల్లి విడిగిపోయిన పాలు పోస్తుంది అమ్మా విడిగిపోయినాయి పాలు విడిగినాయి అమ్మా పాలు విడిగిపోయినాయి అంటే విడిగిపోతాయి రా విడిపోతాయి అసదృముటి మసి పుచ్చక విదిగి మగపం దియల్ అసదృముల మసి పుచ్చక విదిగి మగపం దియ కసవున పొసులు విదిగినవి పాదు పోతాయి రాసిపో ఆది వీరున్నారే క్షత్వులందరినీ కూడా చండాడక విదిగి పారిపోయి వచ్చావు కసము మేజక విదిగినవి మేటానికి గడ్డి మేయటానికి పోయినటువంటి యొక్క పశువులు కూడా విరిగి వచ్చినాయి పాలు విరిగా విరిగి వచ్చినది కాబట్టి పశువులు వాటి పాలు విరిగిపోయినవిరా విరిగిపోయిన పాలు కాక నీ ఒక మంచి పాలు కూడా కావాలంట తాగాడు అన్నారు అంత అదే ఆ ఎక్కడ రూప రూపారి ఎక్కిపోయిందట వాటికి అరే అరే అరే తల్లి ఆ భాద్య ఈ ప్రకారంగా మాట్లాడుతూ అంటే ఇంకా బ్రతికెందుకు అని చెప్పి వెంటనే ఖర్చు తీసుకుని గుర్రం మీద పడ్డాడు డి పోయి ఆ సైన్యందు ఆ ఖముల చేతి మొక్కల ఎగులు మీలబడ్డా బయట వచ్చింది కబురు చచ్చిపోయాడని వస్తే ఇద్దరు బయలుదేరిపోయారట ఆ పాధ్యాన్ని తల్లి చూచి ఆ ఖండములు చూచి ఆనందపడి చావు